అసలు ఏం జరిగిందంటే మొదటి అధ్యాయం చెమటలు పట్టించిన బైండ్ ఓవర్ మొదటి భాగం యువరానర్ గ్రామంలో వీళ్ళందరూ కొట్లాటలకు దిగుతున్నారు తాము భవిష్యత్తులో ఎలాంటి తగాదా పడమని అలా చేస్తే తగిన శిక్షకు అర్హులమని కొట్లాటలు లేకుండా గ్రామంలో శాంతియుతంగా ఉంటామని దానికి తగిన బాండు ఇస్తామని వాళ్ళ దగ్గర నుంచి పూచికత్తు తీసుకుని బైండ్ ఓవర్ చేయవలసినదిగా కోర్టును అభ్యర్థిస్తున్నాను అని పబ్లిక్ ప్రాసిక్యూటరు జంజాల లక్ష్మణ గారు వాదించి వారి వాదన విరమించారు అంతకుముందే అవతల పార్టీ వారి వాదన కూడా పూర్తవడంతో ఇక మిగిలింది నేను ఉత్తర్వులు వేయడమే మొత్తం పదహారు మంది నిందితులు అటు ఎనిమిది మంది ఇటు ఎనిమిది మంది నేను వాళ్ళను చూస్తూ ఉండిపోయాను యువర్ ఆనర్ వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయమని ప్రార్థన అని మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటున్నారు విన్నాను బైండ్ ఓవర్ చేయాలంటే పదహారు మందిని ఏం చేయాలి ఎలా చేయాలి కోర్టులో అదే మొదటి రోజు అదే మొదటి కేసు కోర్టులో జడ్జిగా కూర్చోవాలి కాబట్టి బంద్ గల అంటే గొంతు దగ్గర గట్టిగా మూసేసిన మేజిస్ట్రేట్ యూనిఫారం వేసుకున్నానేమో పైగా ఏలూరు ఎండలకు మరీ చెమట కారిపోతుంది బైండ్ ఓవర్ అంటే ఏం చేయాలో తెలియక టెన్షన్ దాంతో ఇంకా చెమట ఎవరిని అడగాలో తోచలేదు ట్రైనింగ్లో ఈ విషయాలు ఎవరు నేర్పలేదు ఏం తెప్పలొచ్చాయిరా నాయనా అని తలబట్టు కూర్చుందామా అంటే కోర్టు హాల్లో అందరూ నావంకే చూస్తున్నారు చెమటలు గారిపోతున్నాయి దిక్కు దోచక దిక్కులు చూస్తున్న నాకు ఎదురుగా రమ్మి ముక్కలే కళల్లో ఇప్పుడు మన జాయింట్ ఇన్స్పెక్షన్లో జరిగిందంతా మన కొత్త అసిస్టెంట్ కలెక్టర్ ప్రసాద్ డిక్లేట్ చేస్తారు అంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కె సుబ్రహ్మణ్యం గారు శెట్టిపేట నీటిపారుదల శాఖ అతిథి భవనంలో నా మీద ఒక బాంబు పిలిచారు నాకు మతిపోయింది లోపల ఉణుకు మొదలైంది అక్కడ చాలామంది ముందు ఈ పరిస్థితి కలెక్టర్ గారితో పాటు నీటిపారుదల శాఖ ఎస్ఈ ఇతర అధికారులు నర్సాపూర్ సబ్ కలెక్టరు తహసీల్దారు ఇతర రెవెన్యూ అధికారులు నీటి తగాదతో ఉన్న రెండు గ్రామాల ప్రజలు ఇంతమంది సమక్షంలోనా నేను ఈ జిల్లాకు వచ్చి మూడు రోజులు కూడా కాలేదు అందులోను శిక్షణ కోసం వచ్చిన ఐఏఎస్ అధికారిని అసలు విషయంలో అనుభవం లేని వాడిని ఆ రోజు జరిగిన తనిఖీ వివరాలన్నీ స్టెనోగ్రాఫర్కి డిక్టేషన్ ఇవ్వమని అంతమంది ముందు హఠాత్తుగా కలెక్టర్ గారు నన్ను ఆదేశిస్తే నా పరువు ఏం కావాలి నేను సబ్ కలెక్టర్ ఆనందరావు తనిఖీ మీద జాస్ పెట్టకుండా కాలం పొలాల్లో నడిచిన రెండు గంటల సేపు ఏదో మాట్లాడుకోవటం కలెక్టర్ గారు గమనించి ఉంటారు ఆనందరావు సబ్ కలెక్టర్ కదా అనుభవం కూడా నాకంటే ఎక్కువ ఉంది ఆయన్ని అడగవచ్చు కదా ఆనందరావుకి ఈ తగాదా గురించి అదివరకే బాగా తెలుసు కూడా కానీ డిక్టేషన్ ఇవ్వమని నాకే ఎందుకు చెప్పారు ఇరకాటంలో ఎందుకు పెట్టారు అసలు ఏలూరులో అడుగు పెట్టకుండానే నా జిల్లా శిక్షణ ప్రారంభమైంది అది కూడా చాలా నాటకీయంగా ముస్సారి అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని మా బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేయాల్సిన ఎనిమిది మంది ఐఏఎస్ ప్రొబేషనర్స్ పది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాం అక్కడ రోజుకి ఇరవై మంది చొప్పున సీనియర్ అధికారులని మంత్రులని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ కలిశాం ప్రతి శాఖకు వెళ్ళి పరిచయాలు చేసుకోవడంలోనే మొదటి వారం రోజులు గడిచిపోయాయి తర్వాత ఎవరెవరికి నిర్దేశం జిల్లాలకు వాళ్ళు పద్దెనిమిది నెలల శిక్షణకు బయలుదేరాం మాలో అర్జున్ శ్రీకాకుళం వైద్యనాథయ్యర్ కృష్ణా జిల్లా లలితాంబిక గుంటూరు నేను పశ్చిమ గోదావరి జిల్లాలకు బయలుదేరాం అంతా కొత్త ఎలా ఉంటుందో ఏమో జిల్లాలో శిక్షణ స్వర్గమా నరకమా అన్నది ఆ జిల్లా కలెక్టర్ పై ఆధారపడి ఉంటుందని సీనియర్లు చెప్తూ ఉండేవారు అయన గనుక మంచివాడే దగ్గరకు తీసి నన్నకు తమ్ముడిలా భావించి ఆప్యాయంగా చూస్తే స్వర్గమే కానీ దూరంగా పెట్టి అసలు పట్టించుకోపోయి లేదా ఏడిపించడానికి ఎక్కువగా పట్టించుకుంటే కూడా ఓ నరకమే దాని విషయమే చర్చించుకుంటూ రాత్రి రైల్లో గడిపాం దారిలో పొద్దున్నే విజయవాడలో రైలాగినప్పుడు భోగి దగ్గరకు డవాల్ బంద్ డిప్యూటీ తహసీల్దార్లు గుంటూరు నుంచి కృష్ణా జిల్లా నుంచి వచ్చి అయ్యర్ని లలితాంబికని సాదరంగా పరించి తీసుకుపోయారు మొదటి ఇంప్రెషన్ బాగా ఉండాలని వాళ్ళిద్దరూ రైల్లోనే స్నానం చేసి శుభ్రంగా తయారై హుందాగా కలెక్టర్లలాగా ప్లాట్ఫామ్ మీద నీటుగా దిగి మంది మార్బలం హడావిడి చేస్తుండగా ఇతర ప్రయాణికులంతా ఎవడబ్బా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే మాకు బై బై చెప్పేసి హుందాగా నడిచి వెళ్ళారు అర్జున్ రావు ఆ శ్రీకాకుళం చేరతాడు గనక ఇంకా తయారవ్వలేదు ఏలూరు గెస్ట్ హౌస్కి వెళ్ళాక స్నానం చేయవచ్చులే అనుకున్న నేను విజయవాడలో హడావిడి చూశాక బాగుండదని ట్రైలోనే స్నానం చేసి బట్టలు మార్చుకుని రెడీగా కూర్చున్నాను ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ భోగిల్లో స్నానానికి షవర్లు ఉండేవి విజయవాడ హాడవిడ చూశాక నాకు బెంగ మొదలైంది ఏలూరులో నాకోసం ఎవరైనా వస్తారా లేదా రాకపోతే ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి కలెక్టర్ ఆఫీస్కా అతిథి గృహానిక ఏ అతిథి కూడా చెప్పలేదే ఎవరు రాకపోతే అర్జున్ రావు ముందు నాకు గాలి తీసేసినట్టు అవుతుంది కదా అర్జున్ రావు కూడా అదే అన్నాడు విజయవాడ గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళను ఆహ్వానించడానికి వచ్చారు కానీ మనకు వస్తారో లేదో అంటూ అతను అదే ఆలోచనలో పడ్డాడు అలా అనుకుంటూ ఉండగానే పవర్పేట్ స్టేషన్లో రైలు ఆగింది చాలామంది బంట్రోతులు ఆఫీసర్లు హడావుడిగా రైల్వే ప్లాట్ఫామ్ మీద కనిపించారు నేను దిగాల్సింది ఏలూరు స్టేషన్లోనే ఇంతమంది నా కోసం పవర్పేట్ కిందకు వచ్చారు అని ఆశ్చర్యపోతుంటే ఒక భారీ కాయం కిటికీ దగ్గరకు వచ్చి అసిస్టెంట్ కలెక్టర్ దొరగారు ఉన్నారండి ప్రసాద్ దొరగారు ఉన్నారండి అని గట్టిగా అరిచాడు ఓహో ఇంకేం నా కోసమేననుకో కొంచెం గర్వంగా అర్జునరావు కేసి చూసి ఆ భార్య కాయంతో ఆ నేనే అన్నాను నా గొంతే నాకు వింతగా అనిపించింది పెద్దగా అని ఇంతలో కిటికీలోంచి మళ్ళీ వినిపించింది దొరగారు స్నానం చేశారా రెడీగా ఉన్నారా అని నాకు అర్థంగా లేదు రెడీగా ఉండటానికి స్నానం చేశారా అని అడగటం ఏమిటి ఎందుకు అని అరిచాను అప్పుడు అతను చెప్పాడు నేను పట్నాండి ఏలూరు తహసీల్దార్ని సార్ కలెక్టర్ దొరగారు కూడా రైల్లో తాడేపల్లిగూడెం వస్తున్నారు అక్కడ పెద్ద రైతు సభ జరుగుతోంది మీ భోగిలోనే వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు కూడా ఉన్నారు వారు తాడేపల్లిగూడెంలో దిగుతారు కలెక్టర్ దొరగారు తమర్ని కూడా తాడేపల్లిగూడెం రమ్మన్నారు నేను రెడీ అన్నాను అయితే దొరగారు సామాన్లు మా డఫేదార్ దిప్పి గెస్ట్ హౌస్కి తీసుకుపోతాడు దొరగారు తాడేపల్లిగూడెం వెళ్ళి సాయంత్రానికి తిరిగి బంగ్లాగకు చేరవచ్చు అంటూనే నా సామాన్ దింపేశారు అర్జున్ నవ్వుతూ నీ శిక్షణ రైల్లోనే మొదలైంది ఈ కలెక్టర్ ఎవరో నిన్ను వయించేస్తాడులే అన్నాడు కలెక్టర్ గారిని ఏలూరులో ఆర్ఐల్లోనే కలిశాను నా పక్క కంపార్ట్మెంట్లోనే వ్యవసాయ శాఖ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు ప్రయాణం చేస్తుంటే ఆయన కలవడానికి వచ్చి ఆయనతో తాడేపల్లిగూడెం దాకా ప్రయాణం చేసి కార్యక్రమం వివరాలు ప్రయాణం చేసేటప్పుడు మంత్రికి ఇవ్వాలని ఆయన వచ్చారు నాకు నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నాను ఆయన నన్ను మంత్రి గారికి పరిచయం చేశారు అంతే మళ్ళా ఆ రోజు ఆయనకు నాతో మాట్లాడడానికి అవకాశం రాలేదు రోజంతా ఆయన చాలా బిజీ పదివేల మంది తో సభ పెద్ద ప్రదర్శన కొత్త వంగడాలు ఎలా వాడాలి జిల్లాలో రెండు వరి పంటలు బదులు మూడు పంటలు ఎలా తీయాలి ఒక అంశాల మీద ఆయన ఈ పథకం తయారు చేసి అమలు చేయడానికి చాలా కష్టపడుతున్నట్టు అర్థమైంది ఆ రోజు సాయంత్రం కలెక్టర్ క్యాంప్ క్లర్క్ గరటయ్య పుణ్యమాని ఒక జిల్లా ప్రభుత్వ అధికారి జీప్లో ఏలూరు చేరుకున్నాను కలెక్టర్ ఆఫీసు వెనక్కున్న రెవెన్యూ అతిథి గృహంలో దిగాను మరుసటి రోజు ఉదయం సూటు బూటు వేసుకుని లాంగ్గా కలెక్టర్ గారిని గెలవటానికి వారి బంగళాకు వెళ్ళాను పది ఎకరాల స్థలంలో పెద్ద పాత బంగ్లా సుబ్రహ్మణ్యం గారు నన్ను ఆదరంగానే చూశారు పని గురించే మాట్లాడారు నా వ్యక్తిగత విషయాల గురించి ఆయన అంతగా అడగలేదు ఆ రోజు ఆయన మాటలు నాకు అర్థమైన విషయాలు శిక్షణకు వచ్చిన అధికారులు గ్రామాల్లో ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టపడరని వారికి శిక్షణపై అంతగా శ్రద్ధ లేకపోవటం కనిపిస్తోందని నేర్చుకోదలుచుకుంటే చాలానే నేర్చుకోవాల్సి ఉంటుందని ఇప్పుడు కాకపోతే నేర్చుకునే అవకాశం భవిష్యత్తులో తక్కువని చివరికి నువ్వు సీరియస్గా పని నేర్చుకోవాలనుకుంటే నేను సీరియస్గా నాకు తెలిసింది చెప్తాను లేదంటే రొటీన్గా పోవచ్చు అన్నారు నేను సీరియస్గా నేర్చుకోదలుచుకోలేదని నిజంగానే నా మనసులో ఉన్న ఆయనకు చెప్తానా ఏంటి నీకు అభ్యంతరం లేకపోతే కలెక్టర్ బంగ్లా వెనుక రెండు మూడు గదులు ఉన్నాయి బాగు చేయించాను అన్ని వసతులు కూడా ఉన్నాయి నీ ముందున్న అసిస్టెంట్ కలెక్టర్ ఆనందరావు ఇక్కడ ఉండటానికి అంత సుముఖత చూపలేదు నువ్వు చూసి ఇష్టమైతే ఉండవచ్చు బంగ్లాకి దగ్గరే కాబట్టి నేను నీతో కొంత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది అన్నారు ఆయన సరే చూస్తుంది కదా అవి నౌకర్ల కోసం కట్టిన చిన్న చిన్న మూడు క్వార్టర్లు బంగ్లా వెనుక చాలా సంవత్సరాలుగా ఎవరూ ఉన్నట్టు లేరు కానీ ఈ మధ్యనే చుట్టూ ఉన్న తుప్పలు గుట్టించి అంతా బాగు చేశారు వండటానికి వంటకి బాత్రూమ్ అన్ని లోపల బాగానే ఉన్నాయి కానీ బయటికి నౌకర్ల క్వార్టర్స్ లాగానే కనిపిస్తున్నాయి అందులో పెద్ద బంగ్లా పక్కన ఉండటంతో మరీ కొట్ట వచ్చినట్టు కనపడుతోంది ఏం చెప్పాలా అని సందిగ్ధ పరిస్థితి వద్దంటే ఏమనుకుంటారో అక్కడే ఉంటే అందరూ నౌకర్లాగానే ఉన్నాను అనుకుంటారో ఏమో అయినా అందులో ఉన్నంత మాత్రం నౌకర్ని అయ్యానా అంతగా బాగా లేకపోతే తర్వాతే మారచ్చులే అని వండటానికే ఒప్పుకున్నాను కలెక్టర్ గారు నా లగేజీ తెప్పించేశారు క్వార్టర్లో మంచం ఒక్కటే ఉంది నేను బ్రహ్మచారిని వండుకోవడం రాదు ఒక నౌకర్ని ఇచ్చారు కానీ అతనికి వంట అంతంత మాత్రమే సరే ఏలూరులో ఉన్నప్పుడు హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకోవచ్చు కాఫీ మాత్రం ఇంట్లోనే చేసుకునేలా కావలసిన స్టవ్లు గిన్నెలు అన్నీ ఉన్నాయి ఒక పడ కుర్చీ ఒక మడత కుర్చీ ఎవరైనా వస్తే వేయడానికి ఎవరిని అక్కడికి పిలువదలుచుకోలేదనుకోండి ఆ రోజు రాత్రి భోజనం చేసి నౌకరు వెళ్ళిపోయాక పడకుర్చీలో పడుకుని కాళ్ళు ఇంకో మడత కుర్చీపై పెట్టి సిగరెట్ తాగుతూ ఆ రోజు జరిగిందంతా పర్యావలోకనం చేసుకుంటున్నాను ఇంతలో జర జర జర జర అని ఏదో శబ్దం చూద్దాను కదా ఒక పెద్ద పాము పాక్కుంటూ వచ్చి